సహనావతు సహనోగున్నత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినస్ మావిర్ద్విషావహై ఓ శా తిషా దిషా తే సౌందర్యరత్నాకరీ నిర్ధోతఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాయాచ వంశ పవనకరీ కాశీపురాధీరీ భిక్షా దేహీ కృపకరీ మాతూర్ణేశ్వరీ అన్నం పెట్టేది అమ్మా ఇప్పుడు అన్నం పెట్టేది ఇంట్లో అమ్మ భక్షానికి వెళ్ళామనుకోండి అక్కడ కూడా అమ్మానే పిలుస్తాం భగవతి భిక్షాందేహి అమ్మ అన్నం పెట్ట అంత మాత్రం మనల్ని కన్నటువంటి అమ్మ కాదు అమ్మలాంటి అమ్మ కన్నమ్మ కాదు పెట్టే అమ్మ జ్ఞానభిక్ష పెట్టేది అమ్మలగన్నమ్మ ముగ్గురు అమ్మల మూలపటమ్మ జ్ఞాన ప్రసూనంబ ఆకలి తీరడానికి అన్నం తింటూ ఉంటాం ఈ అన్నం మనకు అమ్మ పెడుతుంది అమ్మ లాంటి అమ్మ పెడుతుంది అన్నం తింటూ ఉన్న ఆకలంటూ పోతూ ఉంది గాని మళ్లీ తిరిగి పుడుతూ ఉంది అదే విషయం ఆకలి పోతుంది తాత్కాలికంగా మళ్లీ పుడుతూ ఉదయం ఆకలింటుంది భోంచేస్తాం పోతుంది మళ్లీ మధ్యాహ్నానికి ఆకలి అవుతుంది మధ్యాహ్నం భోంచేస్తాం మళ్లీ సాయంత్రానికి ఆకలి అవుతుంది అంటే మళ్లీ సాయంత్రం నాకు ఆహారం కావాలి అని అనుకున్నప్పుడు అంతకుముందు తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది పోయింది ఉపయోగం లేకుండా పోయింది అది మృతం చచ్చిందని అర్థం ఉపయోగం లేకుండా పోయింది మరి ఆకలేనిటువంటి పరిస్థితి కావాలి ఆకలి ఉండేటువంటి అన్నం కావాలి అని అనుకుంటే అది మృతం కావడానికి అవకాశం లేదు మళ్లీ ఆకలి వేయకూడదు అంత తినాలి ఎంత తిన్నా ఆకలి అది తమాష ఆకలి వేయకుండా ఆహారం తీసుకోవాలంటే అది మామూలు అన్నం కాదది అది అమృతం అమృతం కనుక తీసుకుంటే అమృతాన్ని సేవిస్తే ఆకలి తీరుతుంది అంతే అంతేకాదు తిరిగి ఆకలి రాకుండా కూడా ఉంటాం ఇటువంటి అమృతాన్ని సేవించేటువంటి వాళ్ళ దేవతలు కనుక వాళ్ళకి ఆకలి వేయదు ఆకలి తీరిపోతుంది కొత్తగా ఆకలి పుట్టుకొని రాదు కానీ దేవతలు ఆకలిని తీర్చుకోగలరు ఆకలి లేకుండా చేసుకోగలరు అంతేగాని ఆకలిని సృష్టించేటువంటి జన్మను రాకుండా మాత్రం చేసుకోలేరు క్షీణేపుణ్యం మర్చిలోకం విశాంతి కాబట్టి చేసినటువంటి పుణ్యం వల్ల గనక స్వర్గం వస్తే అక్కడ అమృతపానం చేసే వాళ్ళ అమరులైతే ఆ పుణ్యం ఉన్నంత వరకు వాళ్ళకి ఆకలి ఉండేటువంటి అవకాశం లేదు భోగ జీవితాలకు భోగ దేహాలు గనక భోగక్షేత్రాలు గనక ఆ తరువాత క్షీణేపుణ్యం మర్చ్యలోకం విశాంతి ఆ పుణ్యం కాస్త అయిపోయిన తర్వాత మళ్ళీ తల్లి గర్భంలో పుడతారు గనక ఆ తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి ఈ దేహానికి మళ్లీ ఆకలి దప్పులు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఆ అమృతం తాగినా కూడా తాత్కాలికమైనటువంటి ఉపశమనం కనపడుతుంది ఇక్కడేమో కొన్ని గంటలు ఆకలి తీరుతూ అక్కడ కొన్ని జన్మలకు సరిపోయేటువంటి ఆకలి తీరుతూ అంతేగాని ఆకలి మాత్రం పూర్ణంగా తీరడం లేదు ఎందుకని జన్మ వస్తూ ఉంది గనక ఇటువంటి ఆకలిని తీర్చుకోవాలి అనేది ప్రతి మనిషి ఆలోచన ఆకలి ఆవేదన ఎవరికైనా ఆకలి వచ్చినప్పుడు వ్యక్తిని చూడండి ఎంత కోప్పడుతూ ఉంటాడో ఎంత గొడవ చేసేస్తూ ఉంటాడు ఇంట్లో ఎందుకంటే ఆకలి ఆనందంగా అనుభవించేటువంటి అనుభూతి కాదు కానీ ఇటువంటి ఆకలిని వచ్చినప్పుడు దాన్ని ఎలాగైతే పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడో తెలిసో తెలియకో ప్రతి మనిషిలో ఒక ఆకలి ఏదైతే ఉందో ఈ ఆకలి ఆందోళన కల్పిస్తూ గనక ఆవేదనని సృష్టిస్తూ గనక ఈ ఆకలి నుంచి బయటపడాలి ఇటువంటి ఆనందం లేనిటువంటి స్థితి నుండి నేను బయటపడాలి నేను ఆనందంగా ఉండాలి తృప్తిగా ఉండాలి ఆకలి ఉండేటప్పుడు తృప్తి లేదు ఆకలి తీరితేనే తృప్తి కనుక ఆకలి తీరేటువంటి మార్గం ఏమిటో ప్రతి మనిషి ఆలోచిస్తున్నాడు తెలుసో తెలియక ఈ ఆకలి అనేక కోణాల్లో కనపడతా దేహానికి సంబంధించిన కోరికలు ఉన్నాయి ఇవి దేహ సంబంధమైనటువంటి కోరికలు ఇది ఒక ఆకలి దేహానికి సంబంధించిన ఆహారే కేవలం ఆహారం తీసుకోవడమే కాకుండా పానీయం కావాలి ఇంకా కూడా చాలా కావాలి ఆహార పానీయాలే కాదు నిద్ర కూడా అది కూడా ఆకలి కిందకే వస్తుంది నిద్ర లేకపోతే మనిషి తట్టుకోలేడు ఎప్పుడప్పుడు నిద్ర పోవాలంటాడు ఆకలిని ఎట్లాగైతే తట్టుకోలేడు నిద్ర కూడా ఎట్లాగైతే తట్టుకోలేడు కాబట్టి ఆహార నిద్ర మైదినదులు అన్ని కూడా దాని కిందకే వస్తాయి వస్త్రాలు కావాలి ఆకలి కట్టుకోవడానికి నాలుగు రాజు నలభై ఉన్నా కూడా తీరదు ఇంకేమన్నా ఉందా అంటే దీపావళి రిబెట్టిస్తున్నారంటే క్యూలో మొదటి ఉండేది మనమే ఎందుకంటే అది ఒక ఆకలి ఆభరణాలు కావాలి రకరకాలైన ఆభరణాలు కావాలి ఏవి కొత్తగా వస్తే అవి కొత్తగా ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా దేహ సంబంధం అనేటువంటి ఇవి తీరుతూ ఉన్నాయి కానీ తృప్తి మాత్రం ఏర్పడడం లేదు అసంతృప్తి మాత్రం పోవడం అట్లాగే ఇంద్రియ సంబంధం అనేటువంటివి ఇది కూడా ఆకలి చూస్తూ ఉన్నాము ఎన్నో చూసాం ఇప్పటివరకు ఈ ప్రపంచంలో కానీ ఇంకా చూడాలి చూడాలి చూడాలనిపిస్తుంది ఎన్నో రుచి చూసాము కానీ ఇంకా చూడాలి చూడాలి చూడాలి చూడాలనిపిస్తుంది ఎన్నో వాసనలు చూసాము కానీ ఇంకా చూడాలి చూడాలి చూడాలనిపిస్తుంది అందువల్ల ఇంద్రిని చూస్తూ ఉన్నప్పటికి కూడాను ఇంకా మనకు ఏవో ఏవో చూడాలని ఇంద్రియ సంబంధమైనటువంటి కళ్ళకి అనేక సినిమాలు చూసినా కూడా మళ్ళీ చూడాలనిపిస్తాను అనేక శబ్దాలు విన్నా మళ్లీ వినిపిస్తాం వినాలనిపిస్తుంది స్వామీజీ క్యాసెట్లైనా సరే అనేకమైనటువంటి పాటలు విన్నా కూడా ఇంకొక పాట మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ వినాలనిపిస్తుంది కనుక ఎందుకని ఇలా అనిపిస్తూ దాని మీద ప్రేమ ఉంది అనేది వేరే విషయం కానీ తృప్తి తీరడం లేదనేది మాత్రం మనం అంగీకరించాలి తృప్తి తీరడం లేదు మనసుకు సంబంధించిన ఏది పెట్టినా నాలుగు తినచ్చు కానీ అన్ని తినడానికి మనసు సంసిద్ధంగా లేదు దాంట్లో ఉన్నాయి అభిరుచులు రుచులు నాలుగ తెలుసు అభిరుచులు మనసులో ఉన్నాయి కనుక ఇక్కడ ఇంకా నాకు చాలా కావాలి సినిమాలు చూడాలి ఆ సినిమాలు రకరకాలైన సినిమాలు చూడాలి మనకిష్టమైనటువంటి నటులు ఉండేటువంటి సినిమాలు చూడాలి మనకి ఇష్టమైన డైరెక్టర్లు తీసిన సినిమాలు చూడాలి మనకిష్టమైనటువంటి వాళ్ళ సంగీతం సమకూర్చినటువంటి సినిమాలు చూడాలి సీరియల్స్లో కూడా అన్ని సీరియల్స్ అంతక నచ్చవు కానీ ఇంట్లో మాత్రం ఎప్పుడు టీవీ ఆన్ అయ్యే ఉండాలి అందువల్ల వాళ్ళకు కూడా తెలుసుకన్నా ఎవరెవరికి కావాల్సిన సీరియల్స్ వాళ్ళు తయారు చేసి పెడతా ఉన్నారు అందువల్ల కరెంటు ఖర్చు అయిపోతూ ఉంది అర్థమవుతుంది ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి మనం ఇన్ని చూస్తున్నా ఇంకా కావాలి ఇది మనసుకు సంబంధించినటువంటి విషయాలు అట్లాగే ఆటలు స్పోర్ట్స్ స్పోర్ట్స్ అదే టీవీలో క్రికెట్ పోతా ఉంది మనం అందరం చూస్తున్నాం ఏంటంటే మనం ఏమన్నా ఆడుతున్నావా ఏమన్నా ఏమీ లేదు చూడడం వాడు గెలిచారంటే హే హే అనడం గెలవకపోతే హోహో అనడం ఇంతే ఇంకేమీ లేదు మనకు ఏమీ లేదు అక్కడ కానీ మనసు కనీసం ఇక్కడైనా తృప్తి పడుతుందని పడుతుంది తాత్కాలికం ఇప్పుడు వన్డే సిరీస్ అన్ని పోగొట్టుకున్నా కూడా టెస్ట్లలో గెలవకపోతారా సౌత్ ఆఫ్రికా మీద నిన్న గెలిచారనుకోండి ఇప్పుడు ఒక తృప్తి ఓహో ఒకటి ఏదో అది తాత్కాలిక మళ్ళీ ఎందుకని ఓడడానికి అలవాటు పడిన మన వాళ్ళు రేపు మళ్ళీ డెఫినెట్ గా ఓడతారు అప్పుడు మళ్లీ మనం దుఃఖపాల కాబట్టి ఇవి ఎప్పుడు నడుస్తూ ఉన్నాయి గనక వీటి మధ్య మన ఆకలి తీరేది ఎక్కడో అస్సలే అర్థం కావడం లేదు కానీ ఆకలితో మనిషి ఆనందంగా ఉండలేడు గనక దేహ సంబంధమైనటువంటి ఆకలింది ఇంద్రియ సంబంధమైనటువంటి ఆకలింది మనసుకు సంబంధించినటువంటి ఆకలింది ఇవన్నీ కృంగదీస్తూ ఉన్నాయి వీటన్నిటిని పోగొట్టేటువంటి అన్నం పెట్టే తల్లి మనకు కావాలి అది అర్థమవుతుంది దేహానికి తృప్తినిస్తే మనసు తృప్తి పడ్డం లేదు మనసుకు తృప్తినిచ్చేటువంటివి ఇంద్రియాలకు తృప్తిగా లేవు ఇంద్రియాలకు తృప్తి అయినటువంటివి మనసుకు తృప్తిగా లేవు ఈ విధమైనటువంటి ఒక సంఘర్షణ నడుస్తూ ఉంది అన్నిటినీ తృప్తిపరచాలి అన్ని తృప్తి పడ్డా కూడా ఏదో లేదో తృప్త భవిష్యమి అనేది దాన్ని కూడా తృప్తిపరచాలి కాబట్టి దేహ సంబంధంగా ఇంద్రియ సంబంధంగా మన సంబంధంగా ఆ తర్వాత ప్రధానమైనటువంటి సమస్య ప్రతి మనిషికి నాకు అసంతృప్తితో ఉన్నా అనేటువంటి వెలితితో ఉన్నానేటువంటి బాధ ఏదైతే ఉందో ఇది కూడా తీరాలి గనక దాన్ని కూడా తొలగించాలి కాబట్టి ఒకే ఒక భోజనం ప్లీజ్ పది కాదు ఇప్పుడు యాభై దిండున్నా కూడా మనకు తీరడం లేదు ఏదో ఒకటే ఒక అన్నంతా అన్ని తీరిపోవాలి అటువంటిది ఏమన్నా ఉంది సర్వాన్ బోలా బ్రహ్మ విదాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం తం బ్రహ్మ యోగేద నితం గు పరమే సో సోశ్ను సర్వాన్ కామాన్ సహ సహ అశ్ను సర్వాన్ కామా ఈ సమస్తమైనటువంటి కోరికలు తీరిపోతూ ఉన్నాయి సహ ఆ ఒక్కదానితోనే అందువల్ల నాయన మీకు కూరకు గరిటె అర్థం ఉప్మాలో ఒక గరిటె సాంబార్లో ఒక గిరిటె పాయసంలో ఒక గిరిట కానీ నా చేతిలో ఒకే ఒక గరిట అది అర్థమవుతుంది అర్థమవుతుంది ఇదిగో ఈ చేతిలో క్షీరాన్న సరేనా ఈ చేతిలో ఇదో ఒకే ఒక గరిటె అట్లా వేస్తాను అంతే సోష్ణతే సర్వాన్ కామాన్స ఇక నీకు ఏ విధమైనటువంటి అసంతృప్తి లేదు దేహ సంబంధమైనటువంటి ఆకలి లేదు ఇంద్రియ సంబంధమైనటువంటి ఆకలి లేదు మనసుకు సంబంధించినటువంటి ఆకలి లేదు ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి లేదు తృప్తిక లేదు నాకు అనేటువంటి ప్రశ్న లేదు నిత్యతృప్తోహం అహం నిత్యతృప్త నేను ఆనందంగా ఉన్నాను నిత్యతృప్త నిరాశ్రయ మరొక దాని మీద ఆధారపడకుండా ఉన్నాను అనేటువంటిది ఇదిగో నేను వేసేటువంటి ఒక్క పాయసం ఒక్కటే ఒక గరిట జ్ఞాన పాయసం అది అది జ్ఞాన పాయసం అది నేను వడ్డిస్తాను అని అన్నపూర్ణేశ్వరి కాశీలో ఉంది అందువల్ల ఇక్కడంతా వెతికి ఆచార్యులు వారు అన్ని చోట్ల చూసి ఎన్నెన్ని భోగాలు అయితే ఈ ప్రపంచంలో ఉన్నావో అవన్నిటి ఏమిటని ప్రత్యేకించి పరీక్ష లోకాన్ కర్మచితాన్ ఇవన్నీ ఉపయోగం లేదు అని తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క తలుపు దట్టుకుంటూ భిక్షమెత్తుతూ ఎక్కడుంది ఎక్కడుంది నాకు కావలసినటువంటిది ఏ ఒక్క తల్లి పెడితే ఆహారం ఆహారం నేను తింటే మళ్లీ నాకు జీవితంలో ఆకలి అసంతృప్తి ఉండేందుకు అవకాశం లేదో ఏ తల్లి ఎన్ని జన్మలు కోట్ల జన్మలు ఎత్తితే పాపం వాళ్ళంతటా వాళ్ళు అయితే పెట్టారు కానీ పాపం కోట్ల మంది తల్లులు మన ఆకలి తీరలేదు అదే వాళ్ళైతే పెట్టారు బిడ్డ ఆకలితో ఉండడం తల్లికి ఇష్టం లేదు అందుకనే పెట్టింది కానీ మన ఆకలి మాత్రం తీరలేదు అందువల్ల ఆచార్యుల వారు అన్ని చోట్ల తలుపులు తడుతూడు తడుతూడు తడుతూ తడుతూ వచ్చి కాశీలో ఒక తలుపు తట్టారు ఈ తలుపులు తట్టి ఉపయోగం లేదు అని కాశీనగరానికి వచ్చి ఒక తలుపు తట్టారు అన్నపూర్ణమ్మ తలుపు తట్టారు ఇక్కడ ఉంది అసలైనటువంటి విషయం ఈ తల్లిగనక అన్నం పెడితే ఈ తల్లి మనకు జ్ఞానక్షీరాన్ని కనుక అందించింది అంటే ఆ తల తరువాత మళ్ళీ ఆకలెత్తేటువంటి అవకాశం లేదు ఇది నరులకు దొరకదు సురులకు దొరకదు అటువంటిది నాకు లభ్యమవుతా ఉంది అనే ఉద్దేశంతో ఆ తలుపు తట్టారు ఆచార్యుల వారు తలుపు తట్టినప్పుడు అమ్మా అని పిలిచారు మాత భిక్షాన్ దేహి అమ్మా నాకు భిక్షం పెట్టు అని అడిగాడు ఆయన కోసమో మన కోసమో నాకు అర్థం కావాలి అందరికీ భిక్ష పెట్టేటువంటి మహానుభావుడు ఆయన భిక్షం ఎత్తుకోవడం తనక మనక తన కొరక తన మన రెండు తెలియనటువంటి ఆ మహాత్ముడు భిక్షం ఎత్తేది ఎత్తేది తన మాత్రం కాదు మాయలో పడి మొగ్గుతూ ఉన్నందు అటువంటి మన కోసం ఎత్తుతున్నాడు భిక్షం ఎందుకని ఇలా అడగాలి సరేనా నువ్వు తట్టేదాన్ని బట్టి తలుపు తీస్తారు నువ్వు అడిగేదాన్ని బట్టి అన్నం పెడతారు అడిగేదాన్ని బెట అన్నం పెట్టా అంటే తల్లి పెట్టదు ఆ ఎలా పెట్టాలి ఒకవేళ పెట్టినా కూడా వీడు తినలేనా పెడుతుంది కనుక ఎలా అడగాలి ఎలా అడగాలి మనకు అది కూడా తెలియదు మనకు అలా అలా కూడా తెలియదు ఎందుకంటే భగవంతుడి దగ్గర పోయి అడగడానికి పోతాం ఆయన్ని ఆరాధించడానికి బదులు అవమానపరుస్తాం మనం అడిగేది అట్లాగే ఉంటాయి ఆచార్యుల దగ్గర విద్య నేర్చుకోవాలని వస్తాం వాళ్ళ పక్కన చేరతాం వాళ్ళ గుండెలు పగలగడతాం ఎందుకో తెలుసా పరిమితమైనటువంటి వాళ్ళం ఇంతకన్నా మించి పెద్ద పెద్ద పనులు చేయలేం భగవతిని అడగడం అనేటువంటిది సామాన్యులం మౌఢ్యంలో ఉండేవాళ్ళం మూర్ఖత్వంలో ఉండేవాళ్ళం మనం అడగలేం గనక నాయన అడగాల్సిన పద్ధతి ఇది అని తెలియజేస్తూ ఆచార్యులు ప్రారంభం చేస్తారు నిత్యానంద కరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ కళ్యాణప్రదంగ నిర్దోతాఖిల ఘోర పాపని కరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ళే యాచల వంశ పవనకరీ కాశీపురాధీ భిక్షా దేహీ కరి మాత అన్నపూర్ణేశ్వరీ నిత్యానందకరి స్తోత్రం అంటారు నాకు అసలు అర్థమే కాదు అన్నపూర్ణ స్తోత్రం కాదు అన్నపూర్ణోపనిషత్తు నన్ను అడిగితే అన్నపూర్ణోపనిషత్తు సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం ఆచార్యులు ఏది టచ్ చేసినా అంతే ఆయన తుమ్మితే కూడా మనం మూడు పుస్తకాలు రాయొచ్చు తగ్గితే నాలుగు రాయొచ్చు నవ్వాడు నలభై రాయాలి అది ఆయన యొక్క జ్ఞానం నిత్యానందకరీ అమ్మా నువ్వు నిత్యానంద స్వరూపిణివి నిత్యానంద ప్రదాత కరీ నిత్యానందాన్ని మాకు అనుగ్రహించేటువంటి తల్లివి ఎవరైనా ఏదైనా ఎవరికైనా ఇచ్చారంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఇస్తారు కానీ లేకపోతే ఇవ్వలేదు లేనిదాన్ని ఎవరు ఇవ్వలేరు నిత్యానందాన్ని మాకు ప్రసాదించాలంటే అది నీ దగ్గర ఉంది కనుక నీ స్వరూపం గనక నిత్యానందం ఎందుకని ఆనందాలు ఈ ప్రపంచంలో మాకు తెలియనివి కావు ఎన్నో ఆనంద దీపాలను వెలిగించుకున్నాం మా కళ్ళ ముందు అది అది వచ్చిన కాబట్టి ఆనందం తెలిగిపోలేదు ఇడ్లీ ఉప్మాలో కూడా ఆనందం ఉంది ఇప్పుడు లేదు ఇంతే కాబట్టి భోగానందం భోగాలు అనుభవించేటప్పుడు మనిషికి ఆనందం ఎంతవరకు అనుభవించినంత వరకే ఆ తర్వాత భోగేనా నశతి ఆ తర్వాత ఆనందం పోతుంది తినేటప్పుడు ఎంత ఆనందంగా ఉంది తినేసిన తర్వాత చెబుతాడు అప్పుడు తిన్నానండి చాలా బాగా ఉందండి అండి మళ్ళీ చేయమంటాడు మరి అప్పుడు తిన్నావు కదా బాగుంది కదా మళ్లీ చేయడం ఎందుకు భోగాలన్నీ అట్లాగే ఉంటాయి చరివిత చర్వణంగా వాటిని అనుభవిస్తూ ఉండాలి అనుభవించేటువంటి సమయంలో ఆనందం ఉన్నట్టుంటుందే గాని వాస్తవంగా ఆనందం లేదు ఆనందం ఉంటే ఎప్పుడూ ఉండాలి కనుక అది అనిచ్యమైనటువంటి ఆనందము మనం చూసేటువంటి భోగానందాలు ఏవైతే ఉన్నాయో ఏదైనా సరే రుచులు కాని అభిరుచులు కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఏ తృష్ణలు తీరుతూ ఉండినా అక్కడ భోగంలో మనకి ఏ విధమైన ఆనందం కలుగుతుందో ఈ భోగానందం లడ్డు తింటున్నాం ఆనందం కలుగుతుంది తినేసిన తర్వాత లేదు తింటున్న సమయంలో కూడా అయిపోతుందనే బాధ ఉంది కొంత ఇది కూడా మిక్స్ అయింది దుఃఖ మిశ్రితంగా ఉంటాయి సుఖాలన్నీ ఈ ప్రపంచంలో ఇది యోగానందం భోగానందం అట్లాగే యోగానందం యోగం కూడా అంతే కొందరంటే అవ్వ ప్రాణాయామం చెయ్యి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎంతసేపు ఉంటుంది చేయమనండి ఆ ప్రాణాయామం చేశాను ఎవరు నేను క్రియేట్ చేస్తాను అతనికి అశాంతిని క్షణంలో అది యోగానందం అర్థమవుతుంది ఇప్పుడు చక్కగా ప్రాణాయామం చేశాడనుకోండి చేసిన తర్వాత లికి హాయిగా పీల్చుకుంటాడు కనుక కాస్త ప్రశాంతంగా ఉన్నట్టుండే సడన్ గా మనం ఆయన గిట్టన మాట చెప్పామంటే అంటాడు అయిపోతాడు ఒక్కటే ఒక్క క్షణం అది తమాషా అందువల్ల యోగా యోగా యోగా యోగా సరేననుకుంటుండేది కలియుగం కదా ఎవడేం మాట్లాడితే యోగం చేస్తూ ఉంటే మీరంతా తరించిపోతారంటాడు ఒక టీవీలో సరేనంటే పోయా ఎందుకని వాడు ధరించేది లేదు మనం ధరించేది అసలు తరించడం అంటే ఏంటి వాడికి తెలియదు మనకు వదిలేదు అర్థమవుతుంది కాలం అంతరించడం తప్ప అందుకని భోగానందమైనా పోతుంది యోగానందమైనా పోతూనే ఉంటుంది ఇంకా ఇంకేమంటే చెప్పండి ఇంకా ఉండేటువంటి ఆనందాలన్నీ అట్లాగే ఉంటాయి అందువల్ల నిత్యానందకరి ఇప్పుడు విద్యానందం ఉందనుకోండి ఇది కూడా ఇప్పుడు విద్య సంగీత సాహిత్య నృత్య కళా విన్యాసాలు ఇవన్నీ విద్యలే ఒకనంటాడు నా జీవిత లక్ష్యం సంగీతం అంటాడు మనం ఐపీటీ ఎందువల్లంటే అతనికి తృప్తి పడే అవకాశం లేదు కనుక జీవితంలో తన జీవిత లక్ష్యం సంగీతం అంటాడంటే ఇంక మనం చేసేదేమి తన జీవిత లక్ష్యం నటన అంటాడంటే ఇంక మనం చేసేది ఏమీ లేదు తన జీవిత లక్ష్యం డాన్స్ అంటే నృత్యం అంటే ఇంక చేసేది ఏమీ లేదు ఎందుకని తెలుసా నువ్వు పాట పాడుతున్నప్పుడే నీకు ఆనందంగానే ఆ తర్వాత లేదు నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడే నీకు ఆనందంగా ఆ తర్వాత లేదు డాన్స్ ఎప్పుడూ చేయలేవు వయసులో డాన్స్ చేస్తావు ఆరోగ్యం ఉంటే డాన్స్ చేస్తావు యాభై దాటిందే మోకాళ్ళు మేము ఉన్నాయంటాం అంటాయి మోకాళ్ళు మేము ఉన్నాయని కనుక జ్ఞాపకాన్ని చేశాయా ఆ తర్వాత డ్యాన్స్ మనం చేసినా చూసేవాళ్ళు ఉండరు మనకే తృప్తి ఉండదు ఇంక ఇతరులకే తృప్తి ఉంటుంది ఇదంతా విద్యానందం విద్యానందం నృత్య విద్య సంగీత విద్య సాహిత్య విద్య ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని ఇస్తాయి నిత్యమైనటువంటి ఆనందాన్ని మనకు ప్రసాదించలేవు కాబట్టి యోగంగాని భోగం కానీ పాండిత్యాలు కానీ ఏవైతే ఈ ప్రపంచంలో ఉన్నాయో ఇవేమి ఇచ్చేవి లేవు ఎందుకని ఇవన్నీ జగత్తులోనే కలుగుతున్నాయి జగత్త నిత్యం కాదు జగత్తు నుండి ఊడిపడేటువంటివి ఏవో వాటిలో వచ్చేందుకు అవకాశం లేదు ఎండమావుల్లో ఉండే నీళ్లు ఇప్పటి వరకు ఎవరు దప్పికనో మనం చూడలేదు ఉన్నట్టుగా ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి భోగానందం కానీ యోగానందం కాని విద్యానందం కానీ ఏవైనా ఆనందాలు మనం ఉన్నాయి అనుకుంటూ ఉన్నాము నైమిత్తిక ఆనందాలు ఒక నిమిత్తంతో వచ్చేటువంటి ఆనందాలు అవన్నీ ఉంటూ ఉంటాయే గానీ వాస్తవానికి అవి నిత్యాభూతమైనటువంటివి సత్యమైనటువంటివి కావు సత్యం కావు గనక నిత్యం కావు నిత్యం కాదు గనక నిత్యానందం కాదు నిత్యానందం ఎక్కడుందో మనం వెతుకుతున్నాం అది అందరికీ ఇదే కావాలి గనక నిత్యానందకరీ పైగా వీటిల్లో కూడా ఇంకొకటి ఉంది మనకు ఆనందాన్ని ఇచ్చేటివి కూడా ఉన్నాయి చూసారా ఈమెని నిత్యానందకరి అంటే నాకొక్కరికే కాదు శంకరుడికొక్కరికే కాదు మీకొక్కరికే కాదు అందరికీ నేను అనుకుంటున్నా కుక్క చూస్తే కూడాను దాని అదృష్టం బాగుండి పూర్యపుణ్య పూర్య పూర్వపుణ్యవశం చేత అది గనక కుక్క అమ్మని కనుక చూసిందంటే అది కూడా తృప్తి పడుతుంది మొరగదు కారణం ఏంటో తెలుసా ఇక్కడ మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువులు కానీ విషయాలు కానీ మీకు ఆనందాన్ని ఇచ్చేవి నాకు ఇవ్వవు నాకు ఆనందాన్ని ఇచ్చేవి మరొకరికి ఇవ్వవు అందరం ఆహారమే భుజించినా ఎవరికి కావాల్సిందే వాళ్ళకి హోటల్లో పోయి కూర్చున్నా ఇడ్లీ అడుగుతాడు ఒకడు వడ అడుగుతాడు ఒకడు దోశ అడుగుతాడు అందుకని హోటల్ అన్ని తయారు చేసి పెడతారు ఎందుకని ఏ ఒక్కటో మనిషికి సుఖాన్ని ఇచ్చేటట్లయితే ఇన్ని తయారు అవసరం లేదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందంగా ఉంటుంది ఒకరికి థమ్స్ అప్ కావాలి ఒకరికి ఫ్యాంటా కావాలి ఇంకొకరికి పాతో కావాలి అది కానీ తమాష ఏంటంటే తమాషా అమ్మ చూపు పడిందా అందరికీ ఆనందంగా ఉంటుంది అది తమాషా నిత్యం ఉండేటువంటిది కనుక ఆమె చూపు పడితే వీళ్ళకి ఆనందం ఉంది వాళ్ళకి ఆనందం లేదనేటువంటి ప్రశ్న లేకుండా సర్వులకి ఆనందాన్ని ప్రసాదించేటువంటి చూపు అమ్మది గనక అమ్మ ఒక్కసారి నువ్వు చూడు నీ ప్రసన్నమైనటువంటి దృక్కుని ప్రసాదించమని నేను వేడుకుంటున్నా ఇది భిక్షం పెట్టడం మొదట నీ చూపుతో పెట్టమ్మా నాకు భిక్షం కొందరు అంటుంటారు చూడండి భోంచేయనంటే చాలాసార్ మీరు ఆ మాత్రం ఈ రోజు నాతో చల్లగా మాట్లాడారు నా కడుపు నిండిపోయింది అంటే అట్లా గనక రోజు మాట్లాడితే చూసారా సమాచారం అది ఆ సమయానికి ఒక మంచి మాట చల్లగా మెల్లగా ఒక మనిషి మనతో మాట్లాడితే ప్రసన్నంగా మాట్లాడితేనే మనకు తృప్తిగా ఉంది కానీ అమ్మ ఏంటంటే అటు చూస్తే చాలు కొందరు నా వైపు ఒక్కసారి చూడండి చాలు నాకు తృప్తి ఈ మానవులు చూస్తేనే ఇట్లుంటే రేపు ఈ పొద్దు చూస్తూ రేపు చూడలేకుండా పోయేటువంటి ఈ కళ్ళు కలిగినటువంటి మానవులు వీళ్ళు చూస్తేనే మనకింత ఆనందం ఉండేటప్పుడు నిత్యాన్న దానేశ్వరి ఆమె గనక చూసిందంటే ఎలా ఉంటుంది కాబట్టి అమ్మ నువ్వొక్కసారి నీ ప్రసన్నమైనటువంటి దృక్కులను నా మీద ప్రసరించు నిత్యానందకరీ వరాభయకరీ వర అభయకరీ వరాభయకరీ వరాలు ప్రసాదించేటువంటి తల్లివి అభయాన్ని ప్రసాదించేటువంటి తల్లివి అసలు తల్లి దగ్గరే ఉంటాయి ఇవన్నీ కూడా తల్లి లక్షణాలు ఇవన్నీ వరం ఈ వరం ఎట్లా ఉండాలంటే అభయం భయాన్ని పోగొట్టేదయ్యి ఉండాలి మనం ఇవన్నీ మనకు తెలుసు నేను ఎందుకు ఆనందం మనకు తెలుసు ఆనందంతో ఉపయోగం లేదు కోరికలు మనకు తీరుతున్నాయి ఆ కోరికలతో ఉపయోగం లేదు ఆకలి మనకు తీరుతుంది ఆ ఆకలితో ఉపయోగం తీరడం వల్ల ఉపయోగం లేదు అట్లాగే ఇక్కడ వరాలు అభయాలు ఏవైతే ఉన్నావో అవి కూడా మనకి తెలిసినవే చిన్నప్పటి నుంచి నాన్న డబ్బిచ్చి బజార్కి వెళ్ళామంటే పారేసుకుంటాం మధ్యలో మాకు వెయ్యిసార్లు జరిగాయి ఇది నా అనుభవాలో నేను చెప్తాను అయా నువ్వు తీసుకుపోయి ఫలాన్ని తీసుకొని రా అన్నారు అనుకోండి పోతా ఉండేది చెప్పుకుంటూ పోయేవాడిని నేనైతే ఇప్పుడు ధనియాలు తీసుకొని రమ్మన్నారు ధనియాలు ధనియాలు ధనియాలు ధనియాలు ధనియాలు ధనియాలు ధనియాలు ధనియాలు ధనియాలు ధనియాలు ధనియాలు ధనియాలు ధనియాలు ధనియాలు అంటే అక్కడ ఒక గోడ మీద దొంగ రాముడనే సినిమా ఉండే అక్కడ వరకు ధనియాలు ఆ దొంగరావుడు సినిమా చూసి నేను వాల్పోస్టరు ఆ నిలబడి అప్పుడు పెద్దగా చదవడం కూడా తెలియదు కదా నేను చెప్పి ఒకటో తర తొండో తర చూశారు దా దో దొంగ దొంగ రాముడు ఆవాలు ఆవాలు ఆవాలు ఆవాలు ఆవాలా అర్థమవుతుందే ధనియాలు ఆవాలుగా మారిపోతాయి ఈ ఈ బాధలన్నీ పడ్డాము చిన్నప్పుడు ఇది పర్సనల్ చెప్తున్నా మీకు ఎట్లా ఉందా మీ అనుభవాలు ఇంకా వదిలేండి నాదే ఇంత బాధి ఎవరెవరి అనుభవాలు వాళ్ళు ఉంటాయి ఇట్లా ఉండేది ఒక్కొక్కసారి ఎట్లా ఉండేది అంటే ఎవరు గారెడి చేస్తూ ఉంటాడు డబ్బులు పెట్టుకుపోయి ఉంటాం కొనుక్కొని రమ్మంటే సబ్బు తీసుకుపోయినా సబ్బు కొనుక్కోడని పోతే వాడు గారెడ చూస్తూ ఉంటాం వాడు ఆ చేతులు కట్టద్దండి వాడకూడదు వాడిదేదో ఉంటుంది మంత్రం మనం తీసేస్తాం అందర్ చేతులు కొట్టండి అంతా చూసిన తర్వాత ఇది ఇది పడేది ఎవడు చూస్తాడో ఎవడు చూసుకోడా అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఇప్పుడు సబ్బు ఎట్లా నానేమో బజార్కి వెళ్ళాలా ఆయన స్నానం చేసి పోవాలా తొందరగా సబ్బు తీసుకుని రాన్నాడు మన పరిస్థితి అయిపోయింది ఇప్పుడు అందువల్ల మెల్లగా పోయి కిటికీ దగ్గర చేరి ఇంట్లో బయటికి లోపలే ఉన్నాడా నానా ఎందుకంటే అది ఇంకా నర్శం అవతారం అప్పుడు అవతారాలను చూసి అవలోకించి ఆనందించే స్థాయి లేదు అందువల్ల చూస్తే ఆయన లేడు అని తెలుసుకున్న తర్వాత ఇంట్లో ఉంటుందా అక్క చెల్లెల్లో వాళ్ళు వాళ్ళని పిలిచి వాళ్ళు పైసా వాళ్ళు ఏదో చెప్తారు కండిషను సరే అట్లాగే లేడు ఇంట్లోకి పోయిన తర్వాత ఏడా సమ్మా నేను ఇలా ఉన్నా నేనేం తినలేదు అది పడిపోయింది అది పడిపోయిందంటే పాపం అమ్మన్లే నైనా నువ్వేం బాధపడిన అవసరం ఇది అభయం ఫెయిల్ అయ్యి పిల్లలు ఉంటారు కూడా నాకు అనుభవం లేని విషయం అది నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు మీ దగ్గర తప్ప వాళ్ళు ఫెయిల్ అయిన వచ్చిన పిల్లలు డైరెక్ట్గా చెప్పలేక అమ్మ దగ్గర పోయి అమ్మ ఒక్క మార్కులో పోయింది అంటే పర్వాలేదు నేను నేనున్నాను ఆ దగ్గర ఉంటాయి మంత్రాలు అమ్మ అంటే అది నేను చిన్న విషయం కాదు శంకర శంకరాచార్యుల వారు శివుడి దగ్గర పోకుండా ఆమె దగ్గర పోయి ఆడడం కారణం అదే ఆయనకి భయం ఆడిపోతే భూభూ దేస్తాడు అన్నం పెట్టాల్సింది అమ్మే ఇంకా ఇంకా మనస్తా ఉన్నాడు అనుకోండి ఆయన ఆయన మనం ఎంత చెప్పినా వీళ్ళని ఊదుకుంటారు ఏమిటి ఏ లాభం అందువల్ల బిట్ అంది అమ్మ దగ్గరికి వెళ్ళాలి మనం అర్థమవుతుంది ఈ విధంగా సినిమాకి వెళ్తాము స్కూల్కి పోయామనుకోండి మ్యాటింగ్కి వెళ్తాం అనుకోండి నానే ఏదో పని మీద స్కూల్కి వెళ్ళి అడిగాడు అనుకోండి లేడ రాలేదండి మీ పిల్లవాడు అనుకున్నాడు అనుకోండి ఆయన వచ్చి ఇంట్లో ఉన్నాడు అనుకోండి అప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అలా ఇలాంటి ఆమెను పరాలేదు లేదు ఏమండి పాపం అబ్బాయిని పలానాడు వచ్చి తీసిపోయినారేటండి అబద్ధం అమ్మ అంటేనే అబద్ధం అని అర్థం పిల్లల విషయంలో ఎందుకో తెలుసా ముందు వరవి ఇచ్చేస్తా తల్లి అది తమాషా నైనా నేనుండాలి కానీ నీకు పర్వాలేదు అభయ్ భయపెట్టేవాడు అతను నేను అభయప్రదాయన్ ఏం పర్వాలేదు నీకు ఈ విధంగా మనల్ని ఆమె ఎన్నెన్నో మనకిచ్చింది అన్ని మనం పాటు చేసుకున్నాం ఆరోగ్యం ఇచ్చింది పాడు చేసుకున్నాం బుద్ధి ఇచ్చింది పాడు చేసుకున్నాం బ్రతుకునిచ్చింది బుగ్గు చేసుకున్నాం ఇదంతా మనమే చేసుకుంటున్నాం బిడ్డలు కనుక చింతలు వందలుగా అన్ని పాడు చేసుకున్నారనుకోండి అలా పాడు చేసుకోవడం మన స్వభావం వాటిని సరి చేస్తూ పోవడం అమ్మ యొక్క స్వభావం ఎక్కడైనా చూడండి పుస్తకాలు చదివి అక్కడ పడేసిపోతాం నాన్నబోనట్ే చెబుతున్నాను వచ్చేటప్పటికి అమ్మ అవన్నీ కూడా వరుసగా పెట్టి పెడుతుంది పెన్ అక్కడ ఉంటుంది పెన్సిల్ ఇక్కడ ఉంటుంది అర్థమవుతుంది పుస్తకాలు అక్కడ ఉంటాయి ఇక్కడ పుస్తకం ఉంటుంది అక్కడ పుస్తకం ఉంటుంది అన్ని తీసుకొచ్చి కొద్ది దగ్గర పాపం చదువుకుంటే అలా పెట్టేసిపోయాడు అని మళ్ళీ అన్నిటినీ సరి చేసి పెడుతుంది కాబట్టి మనం పాడు చేసేటువంటి అన్నిటి కూడాను సరి చేయడం తల్లిలో కనపడతా ఓకే తల చందర ఉంటే దువి సరిచేసేది సరేనా మనం ఎంతసేపు ఇప్పుడు చొక్కా చిరిగిపోయింది దాన్ని కుట్టించేది ఆమె చింపుకోవడం తెలుసు కుట్టుకోవడం మనది అది మళ్ళీ తల్లి చేసే ఇవ్వాలి కాబట్టి ఈ విధంగా ఆరోగ్యం పాడైన ఏది పాడైనప్పుడు కూడా ఆవిడే చూస్తూ ఉంది మన జీవితంలో అనుక్షణం కూడాను ఏదేది మనం పాటు చేసుకుంటూ ఉంటే అది సరి చేస్తూ అంతే అంతేకాదు తల్లిలో ఇంకోటి కనపడుతుంది ఎందుకంటే వర అభయకరి వరాన్ని ఇవ్వడమే కాదు అభయకరి మనం ఒక గ్లాసును పగలగొట్టామనుకోండి అది నానక్యంత ఇష్టమైనటువంటి గ్లాస్ అనుకోండి ఆ గ్లాస్తోనే ఆయన నీళ్లు తాగుతాడు అనుకోండి మనం అక్కడి నుంచి తీసి పెట్టబోయి పడేస్తాం చెయ్యాలని కాదు పడిపోదు చేయాలండి కదా పడి చేసుకుంటాం పగిలిన తర్వాత ఏడుస్తూ అమ్మ దగ్గర పోతాం అమ్మా నాన్న కొట్టేస్తాడేమో ఇట్లంటే ఏమంటది ఎందుకు చేసావు నాయన లేదమ్మా నేను చేయలేదు ఇట్లా పడిపోయింది సరే పర్వాలేదు పర్వాలేదు నేను చూడు వరం పర్వాలేదు వరం అమ్మా నాన్న కొడతాడేమో నీకు ఆ భయం అవసరండి నీకు ఆ భయం అవసరం ఎందుకు తెలుసా ప్రిపేర్ అవుతుంది మొదటే ఆయన వచ్చిన తర్వాత ఏమైంది నా గ్లాసు పగిలిపోయింది ఎందుకు పగిలిపోయింది ఏమండి ఏమండి నేనే శుభ్రం చేస్తామని అంటుంటే చేయిజారి పడిపోయిందండి అని చెప్తారు చూసారా అప్పుడు అనిపిస్తుంది ఆ తల్లిని చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి చేసింది నేను పగిలగొట్టింది నేను కానీ నా కోసం తన మీద వేసుకుంటా తప్పు నానా ఆమెను తిట్టాడు అనుకోండి ఆమె తల ఉంచుకొని పని చేసిన వాడిని నేను నా కోసం తల్లి తలంచుకుంటుంది చూసారా సామాన్యుల్లోనే ఈ విధంగా కనపడతా సామాన్యులు మామూలైనటువంటి వ్యక్తుల్లో ఇది కనపడతా ఉంది ఇంకా ఆమె విషయం ఎట్లా ఉంటుంది సాక్షాత్ జగజ్జనని కాబట్టి మా అమ్మ నాకే వరం ఇస్తుంది నాకే అభయాన్ని ఇస్తుంది మీ అమ్మ మీకు వరాన్ని ఇస్తుంది మీకు భయాన్ని పోగొడుతుంది అమ్మల కన్న అమ్మ వరాల తల్లి అందరూ భయాలు పోగొడుతుంది భయనాశిని భయనాశిని ఆ యన్నాసిని దుష్ట నివారి భయిని దుష్ట నివారి సంకటనాశిని పలయమావశిని దుష్ట నివారిణి సంకటనాశిని పాయ మా జయ భవాని పాళయ మా జయ భవని పాలయ మానసదాయని చెని లోచనీ సదని మంజుల లోచని మనసదాయని మంజుల లోచని శివ భగవతి పాళయమా మన సదాయి మంజుల లోచని భగవతి పాలయమా జగల్ మోహిని త్రిశూలధారిణీ అంబా జగల్ మోహిని త్రిశూలధారిణీ త్రిజగల్ మోహిని త్రిశూలధారిణి శోకహారిణీ చైతన్య రూపిణీ త్రిజగల్ మోహిని త్రిశూలధారి శోకహారిణి చైతన్య భవయని తుష్ట నివారియనాసిని తుష్ట నివారి సంకటనాశిని పాలయ జయ భవాని పాలయ మా భవాని భవం అంటే పుట్టుగా భవ భయ నాశని ఈ భయాన్ని పోగొట్టడం ఏంటంటే ఆకలి పోతూ ఉంది ఆకలి పుడుతూ ఉంది కోరిక తీరుతూ ఉంది నూతనంగా కోరిక పుడుతూ ఉంది ఇది భవం అనేది భవం అంటే అది ఇది భయం ఎప్పుడు ఉన్నది పోతూ ఉంది భయం లేనిది ఇది లేదనేటువంటి భయం ఉన్నది కూడా ఎప్పుడు పోతుంది భయం పోతే పోయిందనేటువంటి భయం ఇవన్నీ పట్టుకొని ఉన్నాయి గనక భవ భయ నాశిని కనుక ఈ భవమనేటువంటిది ఏదో ఇది సంసార సాగరం ఎంత తీరుతూ ఉండినా ఇంకా ఏదో తీరలేదనేటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో ఇది భవం ఇది భయం భవ భయ నాశిని దీన్ని సంపూర్ణంగా పోగొట్టేటువంటి తల్లి అమ్మ నితానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ రత్నాకరం అంటే సముద్రం రత్నాకర ఎవరి గర్భంలో అయితే రత్నాలన్నీ దాగి ఉన్నాయో అటువంటి రత్నగర్భుడు సముద్రుడు రత్నాకరి రత్నాకర రత్నాకరి సాగరి అమ్మ ఎందుకో తెలుసు ఎటువంటిది సౌందర్య రత్నాకరీ కాబట్టి జలాన్ని గురించి చెప్పాలంటే అదిగోనండి ఇదో గుంట ఇది ఒక బావి అదొక చెరువు ఇది ఒక సరస్సు అని ఒక దశలో సాగరము ఎందుకో తెలుసా జలాశయాల్లో సాగరానికి మించినంత జలం ఎక్కడ కనిపించదు అపరిమితం అనంతం సముద్రం అంటే అట్లాగే ఇక్కడ కూడాను సౌందర్యం అనేటువంటి విషయంలో ఓ సముద్రం సౌందర్య సాగరి ఎవరు అమ్మ సౌందర్య రత్నాకరి కాబట్టి ఆ సౌందర్యాలు రకరకాలైన సౌందర్యాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో ప్రతిభా సౌందర్యం అది కూడా సౌందర్యమే మనిషిని చూస్తే అందంగా ఉండడు కానీ అతను ప్రతిభ ముగ్ధులైపోతారు జనం ఇది ప్రతిభా సౌందర్యం జ్ఞాన సౌందర్యం శక్తి సౌందర్యం గాన సౌందర్యం గుణ సౌందర్యం రూప సౌందర్యం శిల్ప సౌందర్యం కవితా సౌందర్యం ఇవన్నీ సౌందర్యాలు ఎక్కడైతే మన హృదయం బాగా ఆకర్షింపబడుతుందంటే అక్కడ సౌందర్యం ఉందని అర్థం అక్కడ అందం ఉందని అర్థం అందం ఉండేటువంటి చోట ఆకర్షణ ఉందని అర్థం కానీ ఈ ఆకర్షణలన్నీ ఒకప్పుడు వికర్షణలుగా మారతాయి ఎందుకో తెలుసా అందాలు ఉండేవన్నీ ఒక దశలో అందవిహీనంగా మారడం కోసమే అందవిహీనంగా మారడం కోసమే వయసులో అందంగా ఉండేవాళ్ళు ముసలితనంలో ఉండరు ఈరోజు అందంగా ఉండేది రేపు అందంగా ఉండదు కొన్ని కొన్ని వెంటనే అందాన్ని పోగొట్టు పోగొట్టుకుంటాయి కొన్ని కొంతకాలంలో పోగొట్టుకుంటాయి కానీ అన్ని అందాలు ఈ ప్రపంచంలో అదృశ్యమయ్యాయి కానీ అందం మాత్రం అదృశ్యం కావడం లేదు అందమైనవి అదృశ్యం అవుతున్నాయి అందాల అదృశ్యం కావడం లేదు గాయకులు అదృశ్యం అవుతున్నారు గానం వినపడుతూనే ఉంది అదేంటో ఆలోచన చేస్తే అది అమ్మ యొక్క సౌందర్యం ఎందుకని కుండలు పగులుతూనే ఉన్నాయి కుండలు తయారవుతూనే ఉన్నాయి ఎందుకంటే మట్టి ఉంది కనుక ఉపాదాన కారణం అమ్మ భగవతి ఉపాదాన కారణం కనుక కాబట్టి ఆ సౌందర్యాలు పోతుండే సౌందర్యాలు ఉన్నాయి అవి అనిత్యమైనటువంటి సౌందర్యాలు ఇది నిత్య సౌందర్యం సౌందర్య రత్నాకరి అద్భుతమైనటువంటి సౌందర్యం ఇది లౌకిక సౌందర్యం కాదు అలౌకిక సౌందర్యం సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల్ల ఘోర పాపనికరీ ఘోర దారుణమైనటువంటి అఖిల అమ్మ నేను ఒకటి రెండు పాపాలు చేసిన వాడిని కాదు అంత బలహీనేం కాదు ఎన్నెన్నో చేశాను చేయకూడనవన్నీ చేశాను అఖిల ఘోర సమస్తం నేను చేసినవన్నీ ఘోరమైనటువంటి పాపాలే దారుణమైనటువంటివి ఆ పాపాలన్నిటి కూడా అఖిల నిర్దోత నిర్దోత అఖిల ఘోర పాపాన్ని కరీ ఆ పాపాలన్నిటినీ ప్రక్షాళనం చేసి శుద్ధి చేసి నన్ను పవిత్రునిగా మార్చేటువంటి తల్లి విను ఇటువంటి స్వభావం ఎక్కడుండది అది ఆ భిక్ష పెట్టమని అడుగుతున్నా ఇప్పుడు అర్థమైందే నాకు భయాలున్నాయి భయాన్ని పోగొట్టే భిక్ష పెట్టు చూడండి తమాష ఏవైతే ఉన్నావు అవన్నీ పోతున్నాయి ఇవి భయం ఉంది అది పోగొట్టేటువంటి భిక్ష నాకు పెట్టు అమ్మ అట్లాగే పాపాలు చేశాను అనేటువంటి భావన ఉంది ఎవరు పోగొడతారు ఈ పాపాన్ని దరిద్రాన్ని అయితే పోగొట్టగలరు ఈ ప్రపంచంలో చెప్పండి అయ్యా నాకు ఆర్థికంగా ఇబ్బందులున్నాయి మీరు ఏదైనా సహాయం చేయమంటే మీరు డొనేషన్ ఇవ్వగలరు సరేనా నేను చేసిన పాపాన్ని మీరు పోగొట్టండి అంటే మీరేం చేయగలరు ఎవరి జీవితమైనంతే అంత శక్తిమంతులు ఈ ప్రపంచంలో ఎవరు చే పాపాలు చేయడానికి శక్తి కలిగిన వాళ్ళు ఉండారే కానీ పాపాలని పోగొట్టేటువంటి శక్తి కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు అమ్మదప్ప సరేనా కాబట్టి చిన్నప్పుడు కూడా మన తల్లిని చూస్తే ఇది కూడా తల్లిలో కనపడతాయి మురికిగా మనం వస్తే ఆమె శుభ్రం చేసి పెడతా లేదా చెప్పండి బురద పూసుకుంటాం మట్టి రాసుకుంటాం చొక్కాలు చుంచుకుంటాం ఇవన్నీ చేసుకొని వస్తాం అమ్మ మళ్ళీ మనల్ని పరిశుభ్రంగా తయారు చేసి పెడుతుంది ఆమె స్నానం చేయకముందు మనల్ని చూస్తే చూడలేము ఆమె స్నానం చేసిన తర్వాత పౌడర్ అద్దిన తర్వాత మనల్ని చూస్తే ఇంత బాగుంటాడు ఈ పిల్లవాడు అనిపిస్తుంది కానీ అంత మలినమైపోయినటువంటి కుర్రవాడిని ఆ విధంగా అమ్మ తయారు చేస్తుంది కానీ తమాష ఏంటంటే ఈ ప్రపంచంలో ఎంత శుభ్రం చేస్తున్నా మళ్ళీ మలిన ఉంటాం దురదృష్టం అట్లా కాకుండా సమస్తమైనటువంటి పాపాలని పోగొట్టేటువంటి తల్లి అమ్మా నువ్వు నన్ను ఉద్ధరించగలవు నీవే ఉద్ధరించగలవు ఈ పాపాలన్నింటినీ సమూలంగా పోగొట్టేదనివి కారణం ఏంటో తెలుసా మా అమ్మ జయించేటువంటి స్నానం ఆ జలం వేరు నువ్వు జయించేటువంటి జలం వేరు మా అమ్మ జయించేటువంటి హెచ్ టూ అదంత మాత్రం హైడ్రోజన్ ఆక్సిజన్ కాంబినేషన్ కానీ నీది అట్లగా నీది జ్ఞాన జలం నీది జ్ఞాన జలం జ్ఞాన జలంతా నన్ను శుద్ధి చేస్తావు గనక మళ్లీ అజ్ఞాన పంకం నన్ను అంటుకునేటువంటి అవకాశం లేనేలేదు నిర్ధూ తాకేలా ఘోర పాపని కరీ కాబట్టి సమస్తం ఈ పాపాలన్నిటి పోగొట్టేటువంటి తల్లివి పైగా ఇవన్నీ కూడా మాకు తెలుస్తూ అమ్మా నువ్వు ఇలా గతంలో చాలా మందిని శుద్ధి చేసినట్టుగా మాకు తెలుస్తుంది జ్ఞాన చాలా మందిని స్నానం చేయించావు నువ్వు నీ బిడ్డల్ని నేను ఒక బిడ్డ నన్ను కూడా స్నానం చేయించు వాల్మీకిని చేయించావు కదా నేనంత దొంగతనాలు ఏం చేయలేదు అన్ని చేసినటువంటి వాడిని జ్ఞానస్నానం చేయించా వాల్మీకి అజామినుడు ఎలా ఉన్నాడు అలా వ్యభిచార కోపంలో కుంగు అసలు కూరుకుపోయినటువంటి వ్యక్తి అటువంటి వాడిని శుద్ధి చేసింది జ్ఞానజలం వాల్మీకిని శుద్ధి చేసింది నువ్వే పుండరీకుడిని శుద్ధి చేసింది నువ్వే తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టి ఎంతో ఘోరంగా జీవించినటువంటి పుండరీకుణ్ణి శుద్ధి చేశావు పాప భూయిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి గజేంద్రుడిని రక్షించింది నువ్వే తను నీళ్లలోనే ఉన్నాడు కానీ శుద్ధి నీ జ్ఞాన జలంతో గజేంద్రుడు కాబట్టి పతితులైనటువంటి వాళ్ళని పవిత్రుడిగా మార్చేటువంటి తల్లివి గనక నేను అన్ని చోట్ల ఈ పవిత్రత కోసం ప్రయత్నం చేసి చేసి చేసి ఎక్కడా ఉపయోగపడకపోయేటప్పటికీ నీ తలుపు తడుతున్నాను నీ తలుపు తడుతున్నా అమ్మ కాశీనగరానికి వచ్చి నీ తలుపు తడుతున్నా ఎందుకని నన్ను పవిత్రుడి చేయ అలా చేసేటువంటి జ్ఞాన జలం నీ దగ్గర ఉంది అనేటువంటి భావన ఎవరి దగ్గరకైనా నేను పాపం చేశానని పోతే చిదరించుకుంటారు నేను తప్పు చేశాను అని పోతే ఎవగించుకుంటారు నేను చేయకూడని పనులు చేశాను అని కనుక చెప్పుకుంటే అసహ్యించుకుంటారు అవన్నీ నీ దగ్గర వెతికి నాకు అనిపించ మన ఇద్దరి మధ్య ఉండే సంబంధం ఎవరికీ అర్థం కాదు ఎవరికి అర్థం కాదు నీకు నాకే సంబంధం దాని అర్థం ఏంటో తెలుసా ఆమెకి మీకు సంబంధం ఆమెకి ఆమెకి సంబంధం ఆమెకి ఒక్కొక్కకి సంబంధం అది సంబంధం అందరూ సంబంధం ప్రతి అలా సముద్రానికి సంబంధమే అమ్మకి అందరూ సంబంధమే కానీ వాళ్ళకి అనిపిస్తుంటుంది నేనే ప్రతి బిడ్డ అనుకుంటాడు మా అమ్మకి నేనే చాలా ఇష్టం అని పెద్దోడు అనుకుంటాడు నేను మొదటి బుట్టను కానీ నేను ఇష్టమని చిన్నడు అనుకుంటాడు నీ చిన్నోడి గారికి ఇష్టమని పెద్దోడ్ ఎవడన్నా చూస్తారు చిన్నవాణ్ణి ఎవడన్నా చూస్తారు పాపం మధ్యలో వాడు ఏమైపోతాడు త్రిచింగ స్వర్గం నా మీద నే మా అమ్మకి ఇష్టమని నేను అనుకుంటా ఆమెకి మాత్రం అందరి మీద ఇష్టమే అట్లా ఉంటేనే తల్లి అనిపించుకుంటుంది కాబట్టి అమ్మ నీతో మాకుండే సంబంధం ఇది ఇక నేను పతితుణ్ణి అంటావా అయితే అయ్యానులే అయితే అయ్యానులే ఎందుక తెలుసా నేను పతితుణ్ణి కాబట్టే తమరు పతితపావని लेको नु पावनी अंदे पति पावनी काजक्टिव चुप नावल वेदी मन व्याधगणिक गज अजाम गज अजाम साधगणिक गज अजाम సాకి కమని బ ఔరు ఆ తనే కథ రే థము అనే కథ రే జై గన మైహరి పతి తపావన సున మైహరీ పతి మతి తు పవన మతి తుము పతితన తో బాణ మైహరి పతితపా ఇది నేను పతితుండి నువ్వు పతితపా ఇది మన సంబంధం వ్యాధు గణిక గజ అజామిళ కాబట్టి వ్యాధుని రక్షించింది నువ్వే గణికుడు రక్షించింది నువ్వే అజామిళ రక్షించింది నువ్వే జ్ఞానస్నానం చేయించింది నువ్వే వాళ్ళ పాప పంకిలాన్ని పోగొట్టింది నువ్వే గజేంద్రుని శుద్ధి చేసింది నువ్వే అనే కథ వీళ్ళే కాదు ఇంకా చాలా మంది అర్థములు ఉండరు అంటే నేను దాంట్లో జయరేట వాళ్ళకన్నా ఘోరమైనటువంటి వాళ్ళు చాలా మంది ఉండరు ఆ లిస్ట్ లో నా ఫస్ట్ చెప్పు ఇప్పుడు నేను పతితుండే కావచ్చు నువ్వు పతిత పావనే ఇది మన సంబంధం మన ఇద్దరి మధ్య ఉండేటువంటి సంబంధం ఇది ఈ సంబంధం చెదిరేది కాదు కాబట్టి నేను అలా ఉన్నాను కనుకనే మరొకరు ఉద్ధరించే అవకాశం లేదు కనుకనే అమ్మ నీ దగ్గరికి వచ్చాను నిన్ను ఆశ్రయించుకున్నాను వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి జ్ఞాన శుద్ధి చేయగలవు అందరినీ చేశావు అందుకని నీ దగ్గరకు వచ్చాను ఎందుకని అజ్ఞానం అనేది అపవిత్రమైనప్పుడు జ్ఞానం పవిత్రం జ్ఞానజలం పవిత్ర నహి జ్ఞానైన సదృశం పవిత్ర మిహ హే అర్జున జ్ఞానానికి అన్న పవిత్రమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో లేదు ఏది శుద్ధి చేసినా మళ్ళీ మళ్లీ పడిపోతూనే ఉంటుంది గుడ్డన ఉతుకుతూ ఉంటాం శుద్ధి చేస్తాం మళ్లీ మళ్లీ పడిపోతూ ఉంటుంది ఇల్లు చిమ్ముతూ ఉంటాం శుద్ధి చేస్తాం మళ్లీ మళ్లీ పడిపోతూనే ఉంటుంది రోజు స్నానం చేస్తూ ఉంటాం ఒక్క పూట ఆగిందంటే మనమే భరించలేం మన దేహాన్ని ఇంతే ఒకవైపు శుద్ధి జరుగుతూ ఉంటుంది మరొక వైపు అశుద్ధం అవుతుంటది ఎందుకని జ్ఞానం కనుక ఒక్కసారి జరిగింది అంటే మాత్రం జ్ఞాన జలంలో స్నానం జరిగితే మళ్లీ ఇవి తలెత్తే అవకాశమే లేదు గనక నహి జ్ఞాన సదృశం పవిత్రం ఇహ విద్యేనంద కరీ వరా భయ కరీ సౌందర్య రత్కరీ నిర్దోతకిల గోర పాప ని కరీ ప్రత్యక్ష మాహేశ్వరీ సాక్షాత్ మాహేశ్వరి అపరోక్షం సరేనా అమ్మా నువ్వు మాహేశ్వరి దీర్ఘం మాహేశ్వరి అంటే మహేశ్వరుని భార్య మాహేశ్వరి అని ప్రత్యక్ష మాహేశ్వరి ఇప్పుడు ఆయన ఈశ్వరుడు మహేశ్వరుడు ఈమె మాహేశ్వరి మహేశ్వరుని యొక్క భార్య అప్పుడు ఈశ్వరత్వం ఎవరికి ఉందని ఆ ఈశ్వరస్య భావ ఐశ్వర్యం ఎవరిది ఇప్పుడు ఐశ్వర్యం జ్ఞానేశ్వర్యం ఎవరిది శక్తి ఐశ్వర్యం ఎవరిది ఆయన ఇది ఆయన భార్య గనక ఈమెది మీది డబ్బు ఇంట్లో ఆమెది గనక అర్ధాంగి ఆవిది కుదరదు ఇక్కడ కుదరదు సార్ వీడ ఇదిగో తమరికి పెట్టేది ఆమె అర్థమవుతుంది వీడు కాబట్టి తమరి అర్ధాంగి అయినంత ఐశ్వర్యం అంతా తమదని జ్ఞానైశ్వర్యం తమర దగ్గర ఏదో అభివృద్ధి ఆమె పెడుతూ ఉందని కాదు సార్ ప్రత్యక్ష మహేశ్వరీ మా అమ్మే డైరెక్ట్ మహేశ్వరి ఎవరికి మాకు నీకు కూడా అది ఇప్పుడు తమాషుడు ఇది ఇంకో రకంగా మీకు అర్థం కావాలని చెప్తారు ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ పని చేసుకుని రావ ఇది తమాష సుఖాప బోధార్థం అర్థం అవుతా చూడు స్ట్రైక్ అవుతాను నాకు ఏమండి ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి కాగితాలు వేస్తాడు తీసుకుని రా వెళ్ళొచ్చి చెప్తాడు ఏరా తెచ్చావా కాగితాలంటే లేదండి ఆయన ఎందుకని ఆయన లేడు ఎవరు చెప్పారు నీకు లాయర్ అమ్మాయి డాక్టర్ మంది ఇస్తాడు అంటే పొయ్యి వచ్చి ఎలా తెచ్చావా మంది అంటే ఎందుకని ఆయన ఇంట్లో లేడు అని ఎవరు చెప్పారు డాక్టర్ అమ్మా ఆ లాయరమ్మ సలహా కనుక పాటించామా జైలే ఈ డాక్టర్మ్మ దగ్గర మందు తీసుకున్నామా ఎక్కాల్సింది రైలే తర్వాత వాళ్ళ పేర్లు అలా ఉంటాయి భర్తల వల్ల వాళ్ళకు వచ్చే గౌరవాలయ్యి లాయర్ భార్యకి లాది లేదు స్వామిజీ మీరు అనకండి లాది లేకపోతే ఎట్లా వాదిస్తుంది అది వేరే సార్ అది వేరే దాన్ని చెప్పాలంటే అరగంట పడుతుంది మళ్ళీ అది వేరే సార్ అది వేరే సబ్జెక్ట్ అది సరేనా కాబట్టి లాయర్ భార్య లాయర్ కాదు డాక్టర్ భార్య డాక్టర్ కాదు వాడు నా పేర్లతో పిలుచుకుంటూ ఉండడం అట్లా మహేశ్వరిని యొక్క అర్థానికి గనక ఈమెరిహేశ్వరి ఆయన ఉపాదాన కారణం అయితే ఈమె ఈమె ఉపాదాన కారణం ఆయన నిమిత్త కారణం సరేనా ఎప్పుడైతే సృష్టిలో కుండలో ఉన్నదంతా మట్టి ఎందుకని ఉపాదానం కనుక సృష్టిలో ఉన్నదంతా కూడాను పరమేశ్వరి ఎందుకని ఉపాదన కారణం కనుక అంతా అమ్మ యొక్క వైభవం అంతకన్నా ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళ యాచల్ల వంశ పావన కరీ కాశీపురాధ్వరీ ప్రాళే యాచల్ల వంశ పవన కరీ ప్ర అంటే మంచు ప్రాలే అంటే మంచు అచల అంటే కదిలిక లేనిటువంటిది పర్వతం ప్రాలే అచల ఇప్పుడు అర్థమైందే మంచుకొండ మంచుకొండ హిమగిరి కాబట్టి హిమవంతుని తనయ పార్వతీదేవి అమ్మవారు హైమావతి హిమం మంచు ప్రాలే యా అచల కదలకుండా కొండ ప్రాలేయ మనుసు అచల కొండ ప్రాలేయ అచల మనుసు కొండ అంటే హిమవంతుడు ఆయన వంశాన్ని పావనకరీ ఆ హిమవంతుని పుత్రిగా నువ్వు పుట్టడం వల్ల అమ్మ వాళ్ళ వంశం చరితార్థమైపోయింది ఓకే ప్రాలేయ మన్సు మనసు కరుగుతూ ఉంటుంది కొండ అచల కొండ అది కదలది కదలకుండా ఉంటుంది గట్టిగా ఉంటుంది కదిలించడం వీలు కాదు మెత్తగా ఉంటుంది కదులుతూ ఉంటుంది గట్టిగా ఉండి కదలకుండా ఉండేటువంటి స్వభావం తండ్రిది మెత్తగా ఉండి కదులుతూ ఉండేటువంటి ద్రవిస్తూ ఉండేటువంటి స్వభావం తల్లిది ఈ రెండు నువ్వే అచలంగా ఉండేటువంటి నిర్గుణ స్వరూపం నువ్వే అచలంగా ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపం కదలనటువంటి స్వరూపం నువ్వే అమ్మ అట్లాగే నా మంచు ప్రాలేయ ఏదైతే ఉందో అది కూడా నువ్వే అచలం నువ్వే సగుణం నువ్వే కదలేటువంటిది నువ్వే కదలనటువంటిది నువ్వే చరాచరముల్లో ఎక్కడ చూచినప్పటికి కూడా సగుణ రూపం ఏదైతే ఉందో అమ్మవారే అమ్మవారే అచల కదలకుండా ఏదైతే ఉందో అక్షరం అనేది అవ్యక్తం సర్వత్రకం అచంతం అచ్చలం కూటస్థం అచలం ధ్రువం భగవద్గీతలో పన్నెండు అధ్యాయం అచ్చలం కదిరికలేటువంటిది ఆ కదిరికనేటువంటి పరబ్రహ్మ స్వరూపం ఎందుకని అంతటా తానే ఉండడం వల్ల ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్లే అవకాశం లేదు తాను లేని చోట లేదు అందువల్ల అచ్చలం అది పరబ్రహ్మ స్థితి మరి సగుణ భక్తులు వెళితే భగవంతుడు ఏదో మాంప్రపద్యంతే తాంస్త దైవ నువ్వు ఎలా కోరితే అలా పరమేశ్వరుడు కనిపెడతారు అది ద్రవించేటువంటి హృదయం ఇది సగుణం కాబట్టి అచ్చలం నిరాకార స్వరూపం ధ్రువం నివే మంచు కదులుతూ ఉండేటువంటిది నువ్వే ఆ కదలకుండా గట్టిగా ఉండేటువంటి తండ్రి అనుకున్నప్పుడు నిమిత్త కారణం నువ్వే కదిలేటువంటి తల్లి నువ్వే ఉపాదాన కారణం కాబట్టి నిమిత్త కారణం ఉపాదాన కారణం రెండు మంచు కొండ అన్నప్పుడు మంచు వేరుగా కొండ వేరుగా లేదు మంచు కొండ ఒకటే అట్లాగే నిమిత్త ఉపాదాన కారణం నువ్వే గనక ఆ నిమిత్త ఉపాదాన కారణం త్వమేవా इवित ज्ञा गाले वंश पावन करी अद अर्धनारेश्वर स्वरूप अर्थ अम्मारगं स्वामी सगम अटे अभिन्न निमित्त उपाधान कारण अर्धनारेश्वर स्वरूप काशीपुरा अट्ली సగుణ నిర్గుణ స్వరూపం నీవే అయ్యున్నావు అమ్మ నువ్వు ఈ కాశీపురానికి అధీశ్వరివి అధిపతివి ఎందుకో తెలుసా పూర్వపు రోజులు అంటే ఆచార్యుల వారు దీన్ని సమకాలీనంగా అర్థం చేసుకోవాలి ఆచార్యుల వారు అక్కడికి వెళ్ళినప్పుడు కాశీనగరం ఎట్లుందో తెలుసా ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే ఇద్దరే ఉండరు ఇప్పుడు కూడా వాళ్లే కదా స్వామి జన్ లేదా వేరు ఇప్పుడు వడ్డీకి ఇచ్చేవాళ్ళు వడ్డీకి పుచ్చుకునేవాళ్ళు ఇప్పుడుండేది అప్పుడు వాళ్ళు కాదు జ్ఞానం ఇచ్చేవాళ్ళు జ్ఞానం పుచ్చుకునేవాళ్ళు తప్ప రెండవ వాళ్ళు కాశీనగరంలో లేనిలే సరేనా ఆ జ్ఞాన రూపంలో ఉన్నది నువ్వే గనక కాశీలో ఆ రోజుల్లో చూస్తే అందుకని అయ్యా కాశీలో చనిపోతే మోక్షం అంటే ఇప్పుడు పోయి ఉంటుంటారు అక్కడ ఇప్పుడు పోయి ఉంటే నరకం కూడా రావచ్చు ఆ రోజుల్లో ఎందుకు కాశీలో ఒక ప్రదేశంలో మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు కాశీలో తెలుసా కాశీలో నువ్వు ఏది విన్నా శాస్త్రమే వినాలి ఆ రోజుల్లో కాశీలో ఎక్కడ వినిపించినా శివనామమే వినిపించాలి ఇంకోటి వినిపించే అవకాశం లేదు కనుక జ్ఞానం నీకు అందుతుంది కనుక ఉన్నంత వరకు జ్ఞానంలోనే ఉంటావు పోయ్యేటప్పుడు కూడా అంచకాలంలో కూడా నీకు జ్ఞానమే అందుతుంది కనుక నువ్వు తరించిపోతావు భావనలో చెప్పడమే కానీ ఇప్పుడు వెతికినా కనిపించ అందువల్ల అప్పుడు కాశీపురాదేశ్వరీ చైతన్య ఆశ్రమాధీశ్వరీ నో నో ఎగ్జా మాటకు పాటకు కోట లాంటి ఆశ్రమం మాటకు పాటకు కోట లాంటి ఆశ్రమం మాటకు పాటకు కోట ఆశ్రమం ప్రేమ మల్లెలు విరబూసే తోట లాంటి ఆశ్రమం మాటకు కోటకు మాటకు పాటకు మాటకు పాటకు కోట ఆశ్రమం ప్రేమ మల్లెలు విరబూసే తోట ఆశ్రమం తోటల్లాంటి ఆశ్రమం ఆ సుందర చైతన్యాశ్రమం ఈ నెల గిరిజారులో ఉంది బృందారకమోహనం నిత్య సాధనాలయ బాధతిర్చి బోధ పంచే నిత్య సాధనాలయం సుందర చైతన్యాశ్రమ చరణాలకుందర చరణా శ్యామ చరణాలకు సుందర మందిర శాంతి కిరణాలకు చైతన్య ఆశ్రమో శ్యామ చరణాల సుందర మందిర శాంతికిరణాలకు చైతన్యాశ్రమ సుందర చైతన్యాశ్రమం వృందారక మోహనౌ సుందర చైతన్యాశ్రమం బృందారక మోహనం బాధ తీర్చిబోత్పంచే నిత్య సాధనాలయ బాధ తీర్చి బోధపంచే నిత్య సాధనాలయం ఆ ఉన్నవారు లేనివారు ఒక్కటైన ఆశ్రమం చిన్నప్పటి నుంచి కళలు గని కట్టిన ఆశ్రమం డబ్బుకు వాల్యూ ఉండే ఆశ్రమం కాదే డబ్బుతో వచ్చిన ఆశ్రమం కాదు ధనంతో వచ్చిన ఆశ్రమం కాదే దైవ బలంతో వచ్చిన ఆశ్రమం దైవ కరుణతో వచ్చిన ఆశ్రమం నిరంతర శ్రమతో వచ్చిన ఆశ్రమం మామూలుగా పదాలుగా వాక్యాలుగా ఈతంగా మీకు అనిపిస్తూ ఉన్న ఒక్కొక్క మాట వెనుక కొన్ని సంవత్సరాల ఆలోచనలు జీవనం కనపడుతుంది అది ఇంకే లేదు unna varu leni varu okkataina ashramo unna varu leni varu okkataina ashramo kani varu kanarani kamaniya ashramo kani varu kanarani kamaniya ashramo aa ta వేదనాథర వినిపించు ఆశ్రమం వేదనాధరవళిని వినిపించు ఆశ్రమో వేదమాత రూపమై కనిపించు ఆశ్రమం వేదమాత రూపమై వేదనాథరవళ్ళిని వినిపించు ఆశ్రమో వేదనాదర వల్లిని వినిపించు ఆశ్రమం వేదమాత రూపమై కనిపించు ఆశ్రమం సుందర చైతన్యాశ్రమో ఇప్పుడు అమ్మవారు వస్తే అమ్మ కాశీ ఎక్కడ తట్టి ఆయన నా బొమ్మ పెట్టుకుని ఏడుస్తున్నారు బిడ్డలో అక్కడ ఉంది కాశీ సరేనా అక్కడే ఉంది ఆడ పండాలు ఉండరు డబ్బులు సంపాదించుకుంటా పండాలు ఉండరు ఎక్కడైతే నన్ను గురించి కీర్తన జరుగుతుందో నన్ను గురించి జ్ఞానం అందించబడుతుందో నా ఫోటో పెట్టుకొని నా బిడ్డలంతా ఎక్కడైతే కూర్చొని నన్ను చూస్తూ ఉండారో అదే కాశీ అదే కాశీపురాధీశ్వరి కాశీ సరేనా ఏమో కాలక్రమేణా ఇది ఎప్పుడు ఉండాలి ఇలాగే ఉండాలి దేహాలు శాశ్వతం కాకపోయినా దీని వెనక నలభై సంవత్సరాలుగా శ్రమించిన ఒక సామాన్యమైన సాధు అతని వెనుక ఎంతో ప్రేమను కురిపించినటువంటి మీరందరూ ఉండడం వల్ల ఏర్పడినటువంటి కాశీని తలదన్నేటువంటి ఈ సుందరచైతన్య ఆశ్రమం మీరు ఉండకపోయినా నేను లేకపోయినా ఇది ఇలాగే ఉండాలి అని మనం ఆకాంక్షిస్తాం కాశీ ఈరోజు జ్ఞానానికి దూరమై ధనానికి చేరువైనట్టుగా తన పిశాచులతో ఈ ఆశ్రమం ఎప్పుడూ నిండకూడదని జ్ఞాన పిపాసులతోనే ఈ ఆశ్రమం నిండాలని మనమందరం హృత్పూర్వకంగా ఆశిస్తాం సరేనా అందువల్ల కాశీపురాధీ అన్న పూర్ణేశ్వరీ భిక్షాందేహి దేహి అమ్మ అడుగుతున్నా నేను భిక్షబెట్ నాకు భిక్ష అంటే నీకేనట కృపావలంబనకరీ సర్వులకి ఆలంబనం ఆధారం నీ యొక్క దయే నీ దయని ఆధారం చేసుకుని అందరూ బ్రతుకుతున్నారు ఈ ప్రపంచాల కనుక అమ్మ భిక్షాందేహి కృపావలంబనకరీ మాత అన్న అని ఆచార్యులు ఎందుకంటే అందరికీ పాపాలు చేసిన వాళ్ళకి పుణ్యాలు చేసిన వాళ్ళకి మంచి వాళ్ళకి చెడ్డ కానీ ఒక్కటి ఉండేదా ఇక్కడ రెండు అర్థం చేసుకోవాలి మనం అంటే పాపాలు చేసిపోతా ఉంటే కృపదూపడమే పనేను కాదు అర్థం తెలియక పాపం చేసాం ఒకసారి కడుక్కోవాలి మళ్ళీ బురదలో కాలు పెట్టకూడదని అర్థం జీవితం పాడు చేసుకొని కాశీకి వెళ్ళి ఏం చేసి పాడైపోయినామో బ్రతుకులో అదే చేసుకోవడానికి కాశీలో ప్రారంభం చేయగలం అవునా అది ఉద్దేశం ఎంత పాపినైనా తల్లి కనికరిస్తుంది కానీ ఆమె సన్నిధానంలో పాపం చేసేవాడిని మాత్రం సహించే ప్రశ్న లేదు కనుక ఒక్కసారి కడిగేసుకున్న తర్వాత మళ్ళీ అది రాకుండా ఉండాలి ఇది మనం ప్రయత్నం చేయాల్సినటువంటి విషయం ఆమెమో దయ కురిపిస్తుంది దయాసాగరి ఆమె దగ్గర దయకేమీ కొరత లేదు కనుక ఎవరు వచ్చినా కూడా చూస్తుంది భిక్షాందేహి కృపావలంబనకరి అందరూ నీ యొక్క దయని ఆలంబనం చేసుకుని బ్రతుకుతున్నారమ్మా ఎందుకంటే కేరళలో చెరుకున్నం అనేటువంటి ఒక ప్లేస్ ఉంది చెరుకున్నం అని ఇట్స్ అ స్మాల్ టౌన్ ఐ థింక్ కేరళ చెరుకుండం అని అక్కడ అన్నపూర్ణేశ్వరి ఆలయం ఉంది చాలా విపరీతంగా వెళుతుంటారు భక్తులు విశేషంగా వెళుతుంటారు అక్కడికి చెరుకుండంకి అమ్మవారిని దర్శించి కాశీలో అట్లా పోతుంటారు పోతూ ఉంటారు ఏదో వాళ్ళందరి యొక్క కోరికలు తీరుతాయని అమ్మవారు అనుగ్రహిస్తుందని సాధకులు అందరూ అన్ని వర్గాలు వాళ్ళు పెడతారు అక్కడికి కానీ ఆ ఒక్క దేవాలయంలో తమాష ఏంటంటే ఎక్కడా లేదు ఇప్పటికి కూడా అయ్యవంటుడే ఏ టైంలో పోయినా ఆకలి ప్రశ్న లేదు అక్కడ అది అన్నపూర్ణేశ్వర ఆలయం కనుక అన్నం పెడతారు ఎవరైనా రని డబ్బు తీసుకునే ప్రశ్న లేదు ఏదో భక్తులు ఒక పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళకంతా అన్నం పెడుతున్నారంటే నిత్యాన్నదానం చిన్న విషయం కాదు కదా అమ్మ ఆమె యొక్క ఆలంబనం ఉంది కనుక జరుగుతుంది అది నిత్యాన్న దానేశ్వరి అన్నదానేశ్వరి కాదు నిత్యాన్నదానేశ్వరి అది కూడా వస్తుంది మీకు ఆ అందువల్ల అక్కడ పెడుతూ ఉంటారు ఎవరు వచ్చినా సరే ఒక కులం లేదు జాతి లేదు మతం లేదు ఈ లేదు వాళ్ళని ఓసారి తినేసి మళ్ళీ రెండోసారి వచ్చినా పెట్టడం తిన్నామని అడిగే ప్రశ్న లేదు ఇట్లా ఉంటుంది అక్కడ చెరుకుండా ఉందా కానీ తమాషా ఏంటంటే రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అయ్యేటప్పటికి భోజనం అంతా అయిపోతుంది అందరు ఆపేస్తారు దర్శనాలు అయిపోతాయి అమ్మవారు ఆలయం క్లోజ్ చేస్తారు కూడా ఇక్కడ అక్కడ ఒక ఆచారం పోషన్ నేను అనుకుంటే ఆచార్యుల వారి సమయంలోనే స్టార్ట్ అయిందని నా అభిప్రాయం ఎందుకంటే ఆయన కూడా కార కేరళ నుంచి వచ్చాడు దగ్గరలో ఉంది కాలడికి అంత అయిపోయిన తర్వాత అంత అన్నం మూటగట్టి ఓ ప్యాకెట్ లాగా దాన్ని తీసుకెళ్లి అమ్మవారి ఆలయం ముందు ఓ చెట్టు ఉంటుంది ఆ చెట్టు కట్టేసిపోతారు ఇది సంప్రదాయం అంటే అందరికి పెట్టిన తర్వాత కొంత అన్నాన్ని మిగిల్చి చివరిలో ఆ ప్యాకెట్ తీసుకెళ్లి ఒక చోట కట్టేసి ఆ ముందుండేటువంటి చెట్టుకు కట్టేసి వెళతారు దేని చెప్పండి ఎవరన్నా వస్తారేమని ఎందుకో తెలుసా అక్కడ ట్రెడిషన్ ఏంటి తెలుసా రాత్రిపూట వచ్చేది దొంగ రాత్రిపూట వచ్చేది దొంగ ఒకవేళ దొంగ గనక వస్తే వాడు కూడా అమ్మ దగ్గర అన్నం లేకుండా పోకూడదు అనేటువంటి సంప్రదాయంతో చెరుకున్నంలో ఇప్పటికి కూడా మనం చూడొచ్చు మీరు వెళితే ఆ టెంపుల్ దగ్గర టెంపుల్ క్లోజ్ చేసేంత వరకు అందరికీ భోజనం పెడతారు కానీ క్లోజ్ చేసిన తర్వాత ఆ పూజారి తీసుకెళ్లి అంత అన్నం తీసుకెళ్లి మూటని ఆ చెట్టు కట్టేసి వస్తాడు ఎందుకంటే ఏ సగం రాత్రికి వాడు దొంగతనాలు చేసుకొని వచ్చి పోతా ఉండినా అక్కడ గనక వస్తే వాడు కూడా అమ్మ సన్నిధిలో आकली तो फोगुड़ू अभी चेदुराचारो भजते मन भाक साधु रम तो यहावसी हि सर्जुन अभी चेत सुदुराचार अभी चेत దురాచారదు దురాచారష్ఠు దురాచార వాడు మహా దుర్మార్గుడైనప్పటికి కూడాను మహాపాపైనప్పటికి కూడాను అవి చేద్యి దురాచారదురాచారష్ దురాచారంటే అతీవ కుత్త ఆచారీ కేవలం మామూలు కుత్సిత కాదు అతీవ కుత్త వ్యాపార అంత దుర్మార్గంగా ఆచార అట్లా ఉండేటువంటి వాడు సుదూరాచారా మిక్కిలి దుర్మార్గుడైనప్పటికీ గుణాను భజతే మాం అనన్యక్ మాం ఈశ్వరం పరమేశ్వరం భజతే అనన్య భాక్ అనన్య భాక్ అనన్య భక్తి సన్ భ సేవే సాధు ఏ సమత్య సహా సాధురేవ వాడు ఎవరో కాదు నాయన అన్నింటినీ వదిలిపెట్టి నన్నే ఎవడైతే ధ్యానిస్తూ ఉండాడో వాడు సాధువు అని మంత్ఞాతవ్య వాడిని సాధువు అని తెలుసుకో వాడు ఇంతవరకు ఏ పాపైనా సరే ఎన్ని పాపాలు చేసి ఉన్నా సుష్ఠురాచారహ సూదురాచారహ అనేకమైనటువంటి పాపాలు చేసినప్పటికి కూడాను వాడు ఒక్కసారి ప్రాయశ్చిత్తంతో కనుక నా హృదయం దగ్గర దగ్గర కనుక చేరాడంటే మాత్రం ఆ సమయం నుండి వాడిని సాధువు అనుకో ఎందుకని ఇక వాడు సాధువే గనక కాబట్టి జీవితం ఎంత పాడు చేసుకున్న గతంలో అర్థమవుతుంది కీర్తి ప్రతిష్టల మధ్య కొందరు పాడు చేసుకుంటే పేరు ప్రఖ్యాతుల మధ్య కొందరు కావాలనుకుని వైపాటు చేసుకుంటే దరిద్రమైన డబ్బు కోసం కొందరు జీవితాన్ని అన్యాయం చేసుకుంటే పరమేశ్వరుడు పాదాల దగ్గరకు వచ్చిన మళ్ళీ డబ్బు పట్టుకొని వేలాడడం కాదు ధనాన్ని పట్టుకొని వేలాడటం కాదు దైవాన్ని పట్టుకుని వేలాడ్డం అంతే కలిపి అప్పుడు ఎంత పాపమన్నా చేశాడు హత్యలు చేశాడా చేయని పరమేశ్వరుడు దగ్గరకు వచ్చిన తర్వాత నిన్నటి వరకు హత్య చేశాను ఈరోజు ఉదయం పది గంటల వరకు హత్య చేశాను భగవాన్ మహేశ్వరి తల్లి ఇంక ఈ క్షణం నుంచి మాత్రం నేను నీ బిడ్డనే నీ బిడ్డ తప్పు చేయడమ్మా నువ్వు పవిత్ర రాలేదు నేను నీ ఇది మన కనెక్షన్ మన సంబంధం ఇది అర్థం అవుతుంది ఇప్పుడు కనుక భిక్షాందేహి కృపావలంబనకరీ మాత అన్నపూర్ణేశ్వరీ ఇటువంటి భిక్ష ఈ జ్ఞాన భిక్షని నాకు పెట్టి తల్లి అమ్మ అన్నపూర్ణేశ్వరి అంటూ మొదటి శ్లోకంలో ఆచార్యుడి వారు తల్లిని ఎట్లా అడగాలను ఏం అడగాలను ఏం అడగాలను దేనికోసం అడగాలను అలా అడగడానికి కారణాలు ఏమిటావు ఏమి పోగొట్టుకోవడం వల్ల మనం ఇక్కడ అడిగి అడిగి అడిగి ఇక్కడ అడుక్కు తిని సరేనా అడుగులో ఈ మడుగుల నుంచి బయటపడేది అర్థం కాక ఇప్పుడు అమ్మ అడుగు గారికి వెళ్ళాం అమ్మ ఇక్కడే నేను హాయిగా ఉంటా ఈ ప్రపంచంలో నాకు ఎక్కడ రక్షణ లేదు నీ పాదాల దగ్గర తప్ప ఈ ప్రపంచంలో నాకెక్కడ సుఖం లేదు నీ చరణ సన్నిధిలో తప్ప మాతా అన్నపూర్ణేశ్వరి భిక్షాందేహి ఈ బిడ్డకి నువ్వే భిక్షం పెట్టు జ్ఞాన భిక్షను పెట్టు ఓ పూర్ణమదూర్ణమి పూర్ణ ఓం శాంతి శా